ఖ్య నూటై రెండు కొమ్మలు చూడరేందుడు కుమ్మరించి ముద్దు దిట్ట బాలు పట్టిన కోలలు పైపై జాపుచు కుట్టి దూంట్లుగా గోవిందుడు నిలువుగాళ్లతో నిడికూతలతో కొల కొలమని గోవిందుడు వలసిన పాలువారలు వట్టుచు కులికి నవ్వి గోవిందుడు బారలు చాపుచు బట్టగ నింతుల గూరిమి కూడి గోవిందుడు చేరి జెవ్వనుల శ్రీవేంకటాద్రిపై గోరజనకీ గోవిందుడు